ఇట్టి నా వెర్రితనములు ఏమని చెప్పుకొందును నెట్టననిందుకు నగి నీవే దయచూడవే పాటించినాలో నుండి పలికింతువు నీవు మాటలాడనేరుతునంట మరి నేనహంకరింతు నీటున లోకములెల్లా నీవే ఏలుచుండగాను గాటాన దొరనంటా గర్వింతునేను నెమ్మది ప్రజలనెల్లా నీవే పుట్టించగాను కమ్మి నేనే బిడ్డల బిడ్డలగంటినంటా సంతసింతును సమ్మతి నీవే సంపదలు నొసగగాను ఇమ్ముల గడించుకొంటినివి నేను అంటానెంతు మన్నించి ఇహపరాలు మరి నీవే ఇయగాను ఎన్నుకొందు నా తపో మహిమ ఇది అనుచును ఉన్నతి శ్రీవెంకటేశ నన్ను నేమి చూచేవు అన్నిటాన ఆచార్యు విన్నపమే వినవే